लकल में उनव जाति रु विभजुन इंतवा पूर्ति भौतिकता प्रमाण भाव कौतिक प्रपंचमे सत्यम दाने पशोधन चयन ట్లా విచారణ చేయడం ఏదేవో కొత్తదనాన్ని కలుపుకోవడం దాని నుంచి కొన్ని వసతులు కొన్ని సౌకర్యాలు కొన్ని సౌలభ్యాలను తయారు చేసుకోవడం అంటే ఒక మెటీరియలిస్టిక్ గా దాని మీద విపరీతంగా పరిశోధనలు దాని మీద విచారణ జరపడం రకరకాల డెవలప్మెంట్స్ జరుగుతూ ఇది ఒక కోణం అంటే భౌతికవాదం రెండవ తెగ ఉన్నారు ఈ రెండవ తెగ ఏంటంటే అబ్బిపోయి ప్రపంచం కరెక్ట్ కాదు కనిపించే జగత్తు సత్యం కాదు పరమాత్ముడు సత్యము అని పరమాత్ముడు మీద పరిశోధన చేసేవాళ్ళు రెండో కోణం ఈ రెండో కోణాలు ఉన్నాయి మూడో కోణం ఏం లేదు అంటే కనిపించే ప్రపంచమే సత్యమనేటువంటి వారి కోణం ఒకటి అబ్బే ప్రపంచం కరెక్ట్ కాదు ఇది ఇది సత్యం కాదు ఇది యథార్థం కాదు పరమాత్ముడే యథార్థమని పరమాత్ముడి మీదైనా అలా విచారణ చేస్తూ ముందుకు వెళ్తుంటారు వాళ్ళు ఈ రెండు కోణాలు కనిపిస్తుంటాయి అని గుర్తుపెట్టుకోండి ప్రపంచం మీద పరిశోధన చేసే వాళ్ళ పరిశోధన ఎప్పటి ప్రారంభమైంది ఇంకా ఎండ్ అవ్వలేదు the ఫ్యాక్ట్ దట్ దర్ ఈజ్ అన్ డిస్కవర్డ్ టూ సర్దర్ ఈ రోజు మనం బాగా పరిశోధన చేసి ఒక సత్యాన్ని తెలుసుకునే స్థాయికి వచ్చామని అంటే అక్కడికి రాగానే ఆ తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఒక వాస్తవం అర్థమవుతుంది ఏంటంటే అబ్బా తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందనమాట అనే సత్యం బోధపడుతుంది ఈరోజు ఏ సైన్స్ ప్రపంచమైతే ईस्ट भगवं आराधिंदो सय प्रपंचा आये भगवं ऐट निज्ड स्टीम कूत्र आये सिद्धांत लेकिन सैंटी चाला कष्ट जानबी मुंबले सैंटस्टम चला इष्ट एन याज सैंट विज्ञावे ఒక శాస్త్రవేత్తగా ఐన్స్టీన్ని మనం ఎంత అప్రిషియేట్ చేస్తామో దాని వెనక ఒక నిజాయితీ పొరుగు దాగున్నాడు ఆయన వెనక ఇందుకు మాట అంటున్నాను అంటే ఐన్స్టీను మనం అనుకుంటున్నట్టు బా చాలా గొప్పవాడిని మనం ఏదైతే అనుకుంటామో ఐన్స్టీన్ చాలా క్లీన్గా అంటాడు నో డౌట్ నేను పదార్థాల మీద బాగా పరిశోధన చేశాను అణువుల మీద పరిశోధన చేస్తున్నాను పరమాణువుల దాకా వెళ్ళగలుగుతున్నాను కానీ ఒక్క రహస్యం మటుకు దీని వెనక దాగుంది ఏదో నేను తెలుసుకోలేనిది నాలాగా పరిశోధన చేస్తే ఎవరికీ తెలియబడనిది ఒక రహస్య నీటి ఎంతటినీ నడుపుతుంది దానికి పేరు మనం భగవంతుడు అని పెట్టుకుంటున్నాం ఆ శక్తి అయితే అంతటా నిండు నిపురీకృతమైన నీటిని నడుపుతూ ఉంది पदार्थ द्वारा पशोधन चे मेधावी कत्वशास्त्र दाने निष्कर्ष का बैठपन पीपा क्या ए सैंट आयन एंतपो एंत लरी को गुर् परम कल व्यक्तना सृष्टि भारतीय दर्शना भारतीय तत्वशास्ट అల్టిమేట్లీ దానికి రెస్క్యూ అవ్వక తప్పదు దాన్ని ఒడిలోకి వచ్చేయాలి ఎందుకనంటే వాళ్ల పరిశోధన చేసి చేసి చేసి ఆగిపోయి ఇక ముందుకు వెళ్లడానికి వాళ్ళ బుద్ధి సహకరించినప్పుడు అక్కడి నుంచి మన తత్వశాస్త్రాలు వాళ్ళు నడిపిస్తాయి అదే మన తత్వశాస్త్రాల యొక్క ఆరంభం ఎక్కడైతే వాళ్ళు అంతమైపోతారో అంటే ఇంకా వాళ్ళకి దారిత్యన్ను కనపడదో అక్కడి నుంచి మన దర్శనాలు మన శాస్త్రాలు వాళ్ళకి అద్భుతమైనటువంటి बात ने वे चिप अट्ठ्यम ठा सिाता आयन काता ईक्वी स्क्वेर अभी प्राणम सैंस की महादुतम सिद्धा अट्ठे सिद्धाता कोई लक्षल सिद्धाता और ललिता सहसनाम मन चूड़े ఎన్నో రహస్యాలు ప్రకృతికి సంబంధించినటువంటి రహస్యాలు పరమార్థానికి సంబంధించినటువంటి రహస్యాలు అన్ని అందులో పెట్టబడి అటువంటి సంతిష్టి మేధావులు మన తత్వశాస్త్రాన్ని పొగిడారు బాగా ఆలోచించండి నేను వీటన్నిటిని పరిష్కరించిన తర్వాత నాకు అనిపించింది ఈ పదార్థాలని పరిశోధన చేసేవాడికి ఇక ఆగిపోతాడు కొంతకాలం వెళ్లి వాడికి దారి కనపడదు మూతలు మూసుకుపోతాయి తలుపులన్నీ పరమాత్ము విచారణ చేయాలని వెళ్ళిన వాడికి కూడా తలుపులు మూసుకుపోతాయి ఎందుకని పరమాత్ముని తెలుసుకోవాలనేటువంటి భావన ఊహయే పరమాత్ముడు ఒకడున్నాడు పరమాత్ముడు ఒకడున్నాడు పరమాత్ముడు ఒకడునాడని ఊహతోటే వెళతాడు ఊహ ఒక భావన మార్గం కాలేదు ప్రమాణమే మార్గం అవుతుంది ఊహ మార్గం కాలేదు ఒక ప్రమాణమే మార్గం అవుతుంది భగవంతుడు ఉన్నాడు వాడిని పట్టుకోవాలని ప్రయత్నం చేసేటువంటి వాడు నో డౌట్ ప్రయత్నం చేయొచ్చు కానీ ప్రయత్నంలో సఫలం ఎంతవరకు అవుతాడనేటువంటిది చెప్పలేము ఈ పదార్థాల మీద పరిశోధన చేసిన వాడు ఎలాగైతే ప్రయత్నంలో నూటికి సఫలం కాలేదని చెప్పుకుంటున్నాము పరమాత్ముడి గురించి కూడా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు సఫలమవుతాడని మనం చెప్పలేము ఇప్పుడు మీ ఒక అనుమానం వస్తుంది ఇంటికి మీరేం చెప్పదలుచుకున్నారండి చెబితే ప్రపంచం గురించి చెప్పాలి లేదా పరమాత్మ గురించి చెప్పాలి అంతే కదా ఏదైనా భగవంతుడు సత్యమా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి ఏది ప్రపంచం సత్యమా దాన్ని ఎస్టాబ్లిష్ మీరు ఈ రెండు మార్గాలు కరెక్ట్ కాదంటున్నారు అంటే కరెక్ట్ కాదనను ఈ రెండు మార్గాలు లక్ష్యాన్ని చేర్చలేవు గమ్యాన్ని చేర్చలేవు అని అంటున్నారు అసలు మీ మార్గమేమిటి అని అడగదు పరిశోధన చేస్తావు కనిపించే దాని మీద పరిశోధన చేస్తే ఒప్పుకోవచ్చు వీడేదో తాపత్రయ పడుతున్నాడు కింద మీద అని భగవంతుడు కనపడాడే నువ్వేం పరిశోధన ఆలోచించండి ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నావా మనం భగవంతుడు కనపడాడు అయితే స్వామి నేను విగ్రహాలు అమ్మవారు లక్ష్మీదేవి ఇలా కూర్చుంది అమ్మవారికి పెట్టుకున్నాను శివుడు నువ్వు మాట్లాడేది నాకు కనిపించేటువంటి విగ్రహాల గురించి పదార్థాల గురించి నేను ఒడి లేదు మీ విగ్రహాలు పుట్టక ముందు దేవుడున్నాడు మీ ఇంట్లో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసి దేవుడు గడి ఒక విగ్రహం మార్కెట్లో నుంచి కొని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకుని లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ అని ఆ విగ్రహాన్ని దైవంగా చూస్తున్నావు కదా అంటే ఆ విగ్రహం తయారవ్వకముందే దైవం ఉందా లేదా అంటే ఆ విగ్రహం దైవం రాదుగా ఒక రకంగా विग्रह दैव भागमे अंत विग्रह देश पदों नीक अर्थम विग्रह देश विग्रह देश विग्रह पुट मुझे उन्नला देश डेट आफ् बर्त वेट अतु पुटा अतुश्य ध्रुवमृत्यु अंकनी गुर्तनी रा డు రాముడు కాలగర్భంలో అంతర్లీనమైపోయాడు కృష్ణుడు పుట్టాడు కాలగర్భంలో అంతర్లీనమయ్యాడు కాబట్టి బాగా ఆలోచించింది మీరు భగవంతుణ్ణి నేను గృహప్రవేశం చేసుకుని ఇల్లు కట్టుకుని ఒక విగ్రహం కొని అక్కడ పెట్టి దేవుడంటే ఇంతే అని నా ఆలోచనతో భగవాన్ని పరిధి గీసి కూర్చోబెడితే నో తప్పు కాదు కానీ అది పరమార్థం కాదని సత్యం కాదు ప్పు కాదు కానీ తథ్యం కాదు గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన పదం నీకు అర్థమైంది నేను భగవంతుణ్ణి ఒక మూడడుగులో లేకపోతే మూడంబులాలో లేకపోతే ఒక ఫోటోకో పరిమితం చేసి ఇదే దేవుడు ఇంకా మిగతా దేవుడు కాదు ఇదిగో దేవుడు దగ్గర కూర్చున్నప్పుడు శ్రద్ధగా ఉందరా అంటారు అంటే మిగతా ఎక్కడున్నా శ్రద్ధ నువ్వు ఎలా ఏడిస్తే నాకెందుకు రా దేవుడు ఎదురుకుందా కూర్చున్నా కొద్దిగా శ్రద్ధ పెట్టి చీరా కొద్దిగా భక్తితో చేరా అంటారు అంటే మన భావన చూడండి దైవాన్ని రెస్ట్రిక్ట్ చేశాం కనుక మనలో మంచితనాన్ని కూడా రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం అదే దైవాన్ని కనుక విస్తృతం చేస్తే మనలో మంచితనం కూడా అంతటా వ్యాపిస్తుంది మనం ఆలోచనని పరిధి పెట్టేస్తున్నాం ఒక డబ్బా పెట్టి దీపం పెట్టి దాని మీద డబ్బా పెట్టి కవరేజ్ ఎలా చేస్తున్నాము మూత పెడుతున్నాము అలాగనే మనల్ని మనం పరిమితం చేసుకుంటున్నాం కారణంగా దైవాన్ని పరిమితం చేసేసుకుంటున్నా ఒక్కసారి ఆలోచన నుంచి బయటకు వచ్చి ఇప్పుడు నేను చెప్పబోయే అంశాల మీద ఏమక్కర్లేదు మీరు వింటూ వెళ్ళండి బస్ వింటూ వెళ్ళండి నా సిద్ధాంతంలో నేను ఎప్పుడూ కూడా వినండి తర్వాత బాగా ఆకలింపు చేసుకోండి తర్వాత ఆచరించండి అని మీ మాటలు మాట్లాడాను నేను చెప్పేది మీరు వినడం మొదలు పెట్టారు అని తేడాగా రాదు వెంటనే ఆచరణ కూడా అయిపోతుంటుంది లోపల జ్ఞానానికి ఉండే గొప్పతనం అది రెండ్రేళ్లు నాలుగు అని మీరు గురువు దగ్గర విని లోపల ఆకలింపు చేసుకున్నారనుకోండి వినేటప్పుడు ఆకలింపు చేసుకోవడమే మీకు సొంతమైపోతుంది అది మీరు ఇక్కడ రెండ్రేళ్లు నాలుగు అని దిద్దిన తర్వాత ఇంటికెళ్లి ఒక అరగంటకో రెండు గంటలకో నాలుగు అనేది మీకు కనపడుతుందని అంటే కుదరగ్రహ్ రెండ్రేళ్లు నాలుగు అని మాస్టర్ అక్కడ మీకు నేర్పాడు అంటే ఆ నేర్పే సమయంలో మన బుద్ధిని మన మనస్సుని అంకిత భావంతో అక్కడ కూర్చొని వినగలిగాము అనంటే శ్రద్దతో అది లోపలికి ఎక్కిందనంటే అక్కడే దర్శనం అయిపోతుంది అది వేరే ఎక్కడికో వెళ్లి మీరు సాధన చేయాలి అన్నీ వదిలిపెట్టి పారిపోవాలనేటువంటి పక్కన పెట్టి వింటూ వెళ్ళండి వినేవాడే కనగలడు కాబట్టి పదార్థాన్ని పరిశోధన చేస్తే ఈ గులాబీ పువ్వు ఎలా అసలు దీని కాండం ఏంటి దీని పెటల్స్ ఎలా ఉన్నాయి పరిశోధన చేస్తే కొంతవరకు సరైన వీడికి ఏదో కనిపిస్తుంది చేస్తున్నాడు అనుకోవచ్చు భగవంతుడు కనపడదో నాకు ఏం పరిశోధన చేయమంటారు ఎలా చేయమంటారు ఒక రూపాన్ని చేయమంటారా ఈ రూపాన్ని గీయకముందు ఉన్నాడుగా అప్పుడు ఎలా ఉన్నాడు వాడు ఇంకోటి రూపం మీరు చేయమంటున్నారు ఈ రూపం పెట్టుకుంటాను ఏదో ఒకటి కింద పది పదిలిందనుకోని ఏం చేయాలి నేను ఇంకో రూపం తెచ్చుకోవాలి అంతే కదా ఇంట్లో మనం విగ్రహానికి పూజ చేస్తుంటాం కాలగర్భంలో కొంతకాలంలో ఏదో విరిగిపోతుంది ఇంటికి వచ్చినటువంటి బ్రహ్మగారు అంటారు కండమైనది తొందమైనది చిన్నమైనది విగ్రహం ఇంట్లో ఉండకూడదు దీని మధ్యలో కలిపేది తీసుకెళ్లి కలిపేస్తున్నాం కండమైపోతే మనం తీసేస్తున్నాం అంటే ఇంకా దాంట్లో దేవుణ్ణి చూడట్లేదు మళ్ళీ మంచి తెచ్చిపెట్టుకుంటున్నాం ఈ ట్రాన్సిట్ పీరియడ్ లో దేవుడు ఏమయ్యాడు మరి దీన్ని తీసేశాం వాడు రావాలి ఈ మధ్యలో దేవుడు ఎక్కడున్నాడు అక్కడ అక్కడ లేడు అంటే ఇంకా దేవుడు లేని తనం మనం అనుభవించగలుగుతున్నాం అంటే ఎంత ఖండమైంది తీసేసాం మీకు ఉంచకూడదని బాబు ఒక క్షణంలో ఉంచకండి బాబు మీరెన్ను కూడా తెచ్చుకోండి అన్నారు ఇది తీసేసి మనం పక్కన పెట్టాం ఇప్పుడు దేవుడు లేడా పీఠం మీద నువ్వు విరిగిపోయింది విగ్రహం కొత్త విగ్రహానికి వెళ్ళాం ఇప్పుడు దేవుడు లేడు మళ్ళీ వస్తాడు అంటే ఇది తీసేసి కొత్తది తెచ్చుకునే మధ్యలో దేవుడు లేదండి అక్కడ దేవుడు లేడు అనంటే ఉపనిషత్తు అంటుంది अस्थि न्रह्मचारी साधन चुनाव शिवलिंग के अभिषेक अभी शिवलिंग अभिषेक चर्ता कड़कों कड़ी चुख वि अब वेदम ఫోన్ చేసి ఏమి గురువు గారు నేను అభిషేకం చేస్తూ నన్ను రోజు చాలా శ్రద్ధగా ఇది కింద పడిపోయింది చిన్న ముక్క విరిగింది ఏం చేయంటారు పనికిరాదు తీసేయన్నారు సరే ఇంకా ఆయన అభిషేకం చేయకూడదు దాన్ని ధాన్యంలో పెట్టి పుష్పాల్లో పెట్టి తను నమస్కారం చేసి ఆకులు నీటుగా చెప్పి గురించి వెతుకుతున్నాను దొరికింది రెండు రోజులకి దొరికింది నాకు మంచి స్ఫటికలింగం దానికంటే ఇంకా బాగుంది పట్టుకొచ్చి పెట్టుకున్నాను నేను అభిషేకం చేస్తుంటే నాకి ఆలోచన కలిగింది ఈ రెండు రోజులుగా నేను అభిషేకం చేయలేదు దేవుళ్ళు లేడు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు అంటే ఈ రెండు రోజులు ఈ కాలం ఏదైతే నాకు ఇంకో కొత్త దేవుణ్ణి పట్టుకొచ్చి పెట్టడానికి టైం పట్టిందో ఈ రెండు రోజులు శివుడు లేనట్టేనా దేవుడు లేనట్టేనా మనం ఇలా ఆలోచించం అందువల్లే మనం అలాగనే భౌతికంగానే ఉండిపోతున్నాం అసలు మనం పూజ చేస్తున్నప్పుడు పూజ అంటే పూలు తీసుకుని విసిరేయడం కాకుండా ఆ దైవం మీద ప్రేమతో విచారణ చేయడం మొదలు పెట్టండి రామకృష్ణ పరమహంస వారు అమ్మవారిని ఉపాసన చేసేటప్పుడు పుష్పాలతుల అర్చన చేసేవారట రోజు చేస్తూ ఉంటే ఆయన పూజ చేస్తూ చేస్తూ విచారణ చేసినప్పుడు ఆయనలో ఒక జ్ఞానం కలిగిందట అరే రే నేను బయట బొమ్మను పూజ చేస్తున్నాను అమ్మ లోపలుంది అనుకున్నాడు ఇక్కడుంటేనే కదండి అక్కడ దేవుడు అంటాం అందుకనే రామకృష్ణ పరమహంస చాలా ఆయన ఉపాసన అమ్మవారిని ఉపాసన చేస్తూ చేస్తూ అనుకున్నాడట నేను బొమ్మకి పూపితే అమ్మ ఇక్కడుంది ఇక్కడుంటేనే కదండి దాని అమ్మగా మనం ఆరాధిస్తాం లేకపోతే కూడా ఒక బొమ్మ అనుకుంటాం ఆయన అనుకున్నారు బయట అమ్మని చూడగలుగుతున్నానంటే లోపల అమ్మ మేలుకుంది అనుకున్నారు అందుకని ఆయన ఏం చేశావారంటే ఈ పూ అమ్మవారికి పడ్డం ఆయన మీద ఎలా పెట్టుకోవడం మొదలు పెట్టారు ఆయన నిజం ఆత్మార్చన చేయడం మొదలు పెట్టారాయన ఇలా చేస్తూ చేస్తూ ఆనందంలోకి వెళ్ళిపోయి ఒకనొక స్థితిలో ఆయన ఏమనుకున్నారు తెలిసింది ఇంకొక స్థాయి ఇదిగారు ఆయన అసలు లోపల ఉందనే లోపల బయట పైన క్రింద అసలు ఉండేదే ఆవిడ నేను లేను ఇంకా ఎవడు ఎవరికి పూజ చేస్తారు ఆవిడే ఉన్నప్పుడు సమస్తము తానై ఉన్నప్పుడు సర్వము తానైన వాడెవ్వడు అనే స్థితికి చేరుకున్నప్పుడు ఇంకా పూజ లేదు ఆగిపోయి సమాధిలోకి వెళ్ళారాయన అంటే మొదట బాహ్య పూజ చేశారు దాని పర్యవసానమే అంతర పూజకి మారింది దాని పరాకాష్ట ఆత్మార్చనకు మారిపోయింది స్వరూపలు మిగిలిపోయాడు సాధన యొక్క మార్గం అది కాబట్టి కనపడని భగవంతుడి మీద మనం పరిశోధన చేయాలనుకుంటాం ఎప్పటికీ వదలేమండి కనిపించే పదార్థాల మీద పరిశోధన చేసేవాళ్లు కనపడని పరమాత్మ మీద పరిశోధన చేసేవాళ్ళు బహుశా ఇద్దరు తిరిగి తిరిగి తిరిగి తిరిగి మనకు ఒక పురాణంలో ఒక కథ ఉంది బ్రహ్మగారికి విష్ణువుకి ఒక చిన్న గొడవ వస్తుంది నువ్వు అంటే విష్ణువు గొడవ పడడు బ్రహ్మే గొడవపడతారు ఈయనకు అన్ని తెలిసిన ఈయన నాభి క్రమం నుంచి ఉద్భవించాడు ఈగిరి ఎగిరి ఈయన మీద పడ్డాడు నువ్వెలాంటి వాడు నువ్వంతనా నేనింత అలా ఎలాగని సరే వీళ్ళిద్దరికి ఇలా ఉంటే మధ్యలో వీళ్ళిద్దరి సమస్య తీర్చాలి పరమశివుడి దగ్గరికి వెళితే ఆయన బ్రహ్మ కన్నాడట నువ్వు పైకి వెళ్ళు నువ్వు పై పైన ఎగిరి పడుతున్నావు కదా చూసిరా నా అంతమేమిటో చూసిరా అన్నాడు మహావిష్ణువుతో అన్నాడట ఆయనకు తెలుసు మహావిష్ణువు ఈయన వేరు కాదు కానీ అక్కడ గొడవ వాళ్ళిద్దరిది కదా తీర్చాలంటే పెట్టాలి మహావిష్ణువుని నా ఆది నా మూలం ఎక్కడుందో నువ్వు కనుక్కొనాలి అంటే ఆద్యంతాల్ని చూడమని వాళ్ళిద్దరినీ పంపాడట ఇద్దరూ వెళ్ళారు విష్ణువు సత్య దర్శనం చేశాడు ఆయన నీ ఆదిని నీ అంతాన్ని కనుగొనే శక్తి నాకు లేదు వచ్చి దండం పెట్టాడట నన్ను బ్రహ్మ అలా చేయలేదు అతనికి సత్యం తెలిసిన్నా దాన్ని కతికిచ్చి మధ్య పెట్టుకుని కన్నుతాను అక్కడ నేను గెలవాలి అనేటువంటి लौकिक भावा क्यों वो अबद्धा अंक वाड़ी गुड़ा पे मनोड़ू उपमाने सत्य साधन चयनी लत्यताधन आध्यात्मिका आध्यात्मिक गुणा मनोलुलेमिकता मिल भगवं अंदर इतकों కానీ భగవంతుడు ఇష్టపడేలా నేను ఉండగలుగుతున్నానా మనం భగవంతుని ఇష్టపడుతున్నాం అందులో అనుమానం లేదు కానీ వైశ్వర్శ భగవంతుడు కూడా నన్ను ఇష్టపడాలంటే క్వాలిఫికేషన్ ఉండాలి కదా ఏదో కాబట్టి భగవంతుని మనం ఇష్టపడడం కాదండి భగవంతుడిని ఇష్టపడ్డట్టు కూడా మనం ఉండడం కలగాలి మీరు మన ఇష్టపడడం కాదు నేను మిమ్మల్ని ఇష్టపడ్డట్టు మీరు ఉండగలగాలి అప్పుడే ట్రాన్సాక్షన్ ఉంటుంది అంతే కదండి ఒక్కవైపు అయితే కుదరదు కదా కాబట్టి ఇక్కడ నేను బాగా విచారణ చేశాను కనపడని పరమాత్మ మీద జరిగే పరిశోధన కనిపించే ప్రపంచం మీద జరిగే పరిశోధన ఈ రెండు ఆ శివుడి యొక్క ఆద్యంతాల్ని కనుక్కోవాలని వెళ్ళేటువంటి వాళ్ళు ఎలా అయితే కనుక్కోలేకపోయారో వీళ్ళిద్దరూ అల్టిమేట్లీ అక్కడికే చేరుకుంటారు కాకపోతే పదార్థాల మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్తలు నిష్కల్మషంగా ఏమంటారంటే మాకు ఇంత అంతానికి వెళ్ళలేకపోతున్నామండి మాకు అంతు చెప్పట్లేదంటారు కానీ భగవంతుడి మీద పరిశోధన చేసిన వాళ్ళు నాడే బ్రహ్మలాగా మాకు తెలిసిపోయిందండి నేను గాయత్రి ఉపాసకుని నేను లలిత ఉపాసకున్ని నేను దేవి ఉపాసకుని నేను దేవుడు చూశాను మీకు చూపిస్తాను బ్రహ్మలాగా మాట్లాడతాడు అర్థమైంది నేను చెప్పింది సరేస్వామి ఇవి రెండు మార్గాలు అసలు చెప్పింది ఇవి రెండు మార్గాలు కాకపోతే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు నేను చెప్పాలనుకున్నది నేను చెప్పట్లేదు శాస్త్రము బోధించింది నా గురువు ద్వారా విన్నది ఏ సబ్జెక్ట్ మ్యాటర్ అయితే నేను ముందు పెట్టాలనుకుంటున్నాను దాంట్లో చెప్పబడ్డ అంశం ఏం అసలు ఈ ప్రపంచం మీద పరిశోధన చేయడానికంటే ముందు కనపడని పరమాత్మ గురించి వెంపరలాడే ముందు అసలు నేనేంటి అసలు నేనెవరిని మీరు ఎవరిగా ఉండి వీటి కోసం వెంపలాడుతున్నాను అసలు నా ఉనికి గురించి నేను ప్రశ్నించుకోవడం మొదలు పెడితే నా ఉనికి ఎప్పుడు ప్రారంభమైందని నేను ప్రశ్నించుకోవడం మొదలు పెడితే ఎస్ అది విచారణ అక్కడే ఆ విచారణ కనుక నిరంతరం సాగితే ఆ ఆత్మ చింతన కనుక ప్రారంభమైతే ఆ ఆత్మ విచారణ ఎక్కడైతే పర్యవసానమవుతుందో అక్కడి ప్రపంచము పడిపోతుంది ఆ పరమాత్మ పడిపోతాడు వీడు పడిపోతాడు సమస్త జీవో బ్రహ్మ యోగ నాపర శంకరుడు ఏ విచారణ కనుక ప్రారంభం చేస్తే సాధకుడు ఏ లో కనుక సాధకుడు ముందు ముందు చూపుతో వెళుతూ ఉంటే ఆ విచారణ ఆ భాగరీణమైన నిర్మైన పరిపూర్ణత ఇక ఖాళీ ఉండదు అక్కడ ఉండదు వ్యవధి ఉండదు ఆలోచించండి ఆ విచారణ కావాలి దాన్ని మన శాస్త్రాల్లో ఆత్మవిద్య అని అంటే ఈ అలోన్ గాడ్ ఫర్ ఇస్ గాడ్ సెక్ ఈ ప్రపంచం గురించి పరమాత్మ గురించి ముందు పక్కన పెట్టు మీ గురించి తీసుకో యు ఆర్ ది సబ్జెక్ట్ మ్యాటర్ కాబట్టి మనం చెప్పుకోబోయే ఈ ఉపదేశ సారమని ఏదైతే ఉందో రమణ మహర్షుల వారిచ్చింది ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎవరు తెలుసండి మనమే అంటే మన గురించి ఆయన చెప్పబోతారు ఇప్పుడు మన గురించి ఆయన చెప్పడం ఏంటింది मन आवे ताव अति आईन चप्डमेटी बाग आची अन मैं पड़के मन गयी आधि दातिबड़के कत्वा चक् स ఆ తాత్విక చింతన ఈ ఉపదేశ సారం ద్వారా మనకు అందించారు ఈ ఉపదేశ సారమనే గ్రంథం ఎలాంటిదంటే భగవద్గీతని నేను చెప్తే మీరందరూ ఎంత ప్రేమిస్తున్నారు అంతకంటే వేరెట్లు ప్రేమిస్తున్నాను కానీ ఆ భగవద్గీతని ఎంత ప్రేమిస్తున్నానో అంతకంటే అపరిమితంగా అనంతంగా ఈ ఉపదేశ సారాన్ని ప్రేమిస్తున్నాను ఇది ఇక్కడ చెప్పిన మళ్ళీ ఇంకో చోట చెప్పమన్నా నాకు ఇష్టమే ఇంకా అలా చెబుతూ పోండి దీన్నే అంటే నాకు చాలా ఇష్టం ఎందుకనంటే ఇది చెప్పే కొద్దీ చెప్పే కొద్ది చెప్పే క్లారిటీ ఇంకా ఒక అనుభూతి ఇంకా ఒక స్థితి అలా డెవలప్ అవుతూనే ఉండేది అంత విషయాన్ని ఇందులో అంత సరళత్వాన్ని పొందుపరిచారు అంత అద్భుతమైనటువంటి సాధనను ఇందులో పెట్టారే కాదు కానీ ఇది ఇంకా సులభంగా అందించేటువంటి అంశం శ్రీకృష్ణుణ్ణి మనం భగవంతుడు అనుకుంటున్నాం కృష్ణస్తు భగవాన్ స్వయం ఆయన వేధించింది భగవద్గీత అంటే భగవంతుడు ఒక అద్భుతమైన స్థాయిలో భగవద్గీతను చెప్పాడు అందులో అనుమానం లేదు సమస్త శాస్త్రాల యొక్క సారాంశం కానీ రమణ మహర్షి భగవంతుడు కాదు మనలా పుట్టినటువంటి సామాన్య మనిషి ఎలా ఉండాలి ఎలా తపస్సు చేస్తే ఏ సిద్ది మనకు ఎలా వెళ్ళాలి తపస్సు అనేటువంటి దాంట్లో ఆయన ఆరి తేడి ఆరు తేడి తపస్సు చేసి ఆఖరికి ఆయన తెలుసుకున్నటువంటిది ఏంటంటే ఆత్మ విచారణ కంటే వేరే తపస్సు ఏమీ లేదని తెలుసుకున్నాడు ఆత్మవిచారణ మొదలుపెట్టారాయణ ఆ ఆత్మ విచారణ మొదలుపెట్టిన తర్వాత ఏ స్థితిని ఆయన పొందారో చెట్ట ఆ స్థితిని ఈ ఉపదేశ సారంతో చాలా అద్భుతంగా బయటకు పెట్టారాయణ రమణ మహర్షుల వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి వారు రచించిన గ్రంథాలు ఆయన చెబుతూ ఉంటే తీసుకొచ్చినటువంటి గ్రంథాలు కానీ అవన్నీ ఒక ఎత్తు ఎలాగైతే ఏమైనా శాస్త్రాలన్నీ పెట్టి భగవద్గీతను పెడితే భగవద్గీతని శాస్త్రాలు పూయలేవో అలాగనే రమణ మహర్షి ఉపదేశ సారం కూడా సేమ్ అదే స్థితిని పొందగలుగుతుంది